సర్వ వికారజాత్యా నామరూపాభ్యామేవాతృతత్వా ఎందుకంటే ఏది ఏది పుడుతుందో అదంతా కూడా నామరూపములుగా వ్యాకరణమే తప్ప మరొకటి కాదు ఆకాశము కూడా పుట్టినదియే కాబట్టి ఆకాశము కూడా నామరూపాల్లో పడిపోతుంది భూతాకాశం నేననేది భూతాకాశం కూడా నామరూపాల్లో పడిపోతుంది వికారమే కనుక నామరూపాల గురించి చెప్పేప్పటికీ దాంట్లో భూతాకాశము కూడా దాంట్లో పెట్టేసినట్టే అయిపోతుంది నామరూపం వ్యాకరణంలో అంతర్గతం అయిపోతుంది భూతాకాశము కాబట్టి నామరూపముల కంటే అర్థాంతరము మరియు ఒక అన్నప్పుడు అది భూతాకాశము ఎన్నడూ కాగలదు ఇది కేవలము పరబ్రహ్మ మాత్రమే ఆగును నామ రూపయోరపీ నిర్వహణం నిరంకుశం న్రహ్మణ అన్యత్ర సంభవతి అండి మీరు చెప్పండి ఆభరణములు ఉన్నాయనుకోండి ఆభరణ దృష్టాంతంగా కొనసాగిద్దాం ఈ పూటకి ఆభరణములు ఉన్నాయి ఈ ఆభరణములనన్నింటినీ ఒక చక్కటి షో కేసులో పెట్టారు చక్కగా అలంకారాలన్నీ చేసి పెట్టారు కాబట్టి ఆ స్మాల్ కాంటెక్స్ట్లో మీరు మాట అనొచ్చు ఏమని ఈ ఆభరణములనన్నిటినీ ఆ షో కేసు నిలబెడుతోంది అని మీరు అనొచ్చు తప్పేం కాదు ఆ మాటకు అక్కడికి ఆ మాట సరిపడుతుంది కానీ ఆభరణములను అప్సల్యూట్ సెన్స్ నిలబెట్టేది ఏది అంటే షో కేసు అంటారా లేకపోతే బంగారం అంటారా అలాగే ఇక్కడ కూడా నామరూపములను స్వత నిరంకుశం అంటే స్వతంత్రం ఇతరాపేక్ష లేకుండా స్వతంత్రముగా నామరూపములను నిర్వహించేది ఏదైనా ఒకటి ఉంటే అది బ్రహ్మ తప్ప మరి కాదు ఆకాశరూపముగా బ్రహ్మయే గలదు ఆకాశము ఇతర నామరూపములకు అవకాశమునిస్తోందో ఆరు బాధ్యత రూపముగా కూడా బ్రహ్మయే గలదు కాబట్టి బ్రహ్మ అనే సందర్భాన్ని పక్కన పెట్టి ఈ లిమిటెడ్ కాంటెక్స్ట్ ఈ పృథివీ తేజస్సు మొదలైన నామరూపాలని ఆకాశం నిలబెడుతోంది అని చెప్తే తప్పేం కాదు కానీ ఈ నేను కాంటెక్స్ట్ మాత్రం భూతాకాశం కూడా నామరూపాలలో చేరిపోతుంది కనుక ఆ పరబ్రహ్మయే ఇనే రియల్ సెన్స్ నామరూపములను నిర్వహించేది అవుతూ ఉంటుంది బ్రహ్మ కంటే భిన్నమైన దాని ముందు నామరూప నిర్వహణము అనే లక్షణము పోస బ్రహ్మ తప్ప ఇతరమునందు పోసాగాదు అనే జీవేన ఆత్మనా అనుప్రవిశ్యాం నామరూపే వ్యాకరవాణి ఇత్యాది బ్రహ్మకర్తృతత్వశ్రవణ ఈ చాంద్రోగ్యశృతి ఏమని చెప్తుందంటే నేను ఈ జగత్తును సృష్టించి సృష్టిస్తా నేను అనేకము అవుతాను ఈ జగత్తును నేను సృష్టిస్తాను అని నామరూపములను సృష్టించి వాటన్నిటి నేనే తనే ప్రవేశించి ప్రాణశక్తి రూపముగా తానే ప్రవేశించి జీవ ప్రాణధారణే ప్రాణశక్తి అయి నిలబెట్టేదాన్ని జీవశబ్దంతో నిర్దేశిస్తారు కాబట్టి ఇది ఎలాగంటే బంగారం ఏమనుకుందంటే నేను అనేక ఆభరణముల రూపముగా ప్రకటన అని అనుకుంది అనుకుని ఆభరణముల మూసల లాంటివి అన్నిటినీ భావన చేసింది బంగారం నెక్లెస్ను భావన చేసింది వడ్డాను భావన చేసింది కంకణాలు భావన చేసింది భావన చేస్తే అవి భావనగానే ఉంటాయి తప్ప ఆభరణాలు అవ్వవు కదా భావన చేస్తే ఆభరణం వచ్చేస్తుందా ఆ భావన లోపల ఏం పెట్టాలి బంగారం పెట్టాలి బంగారం పొయ్యాలి ఇప్పుడు గారే అని ఇదిగో గారే అని ఇలా చూపిస్తే గారెవుతుందా అది మినప్పిండి తీసుకొచ్చి ఆ రూపంలో తీసుకొచ్చి ఆ ఆ షేప్లో ఆ మినప్పిండి పెట్టి ఆ నూనెలో వేసి పైకి తీస్తే గాలి అవుతుంది కానీ గారే అయితే గాలి అయిపోతుందా అయిపోతుంది కదా అలాగే బంగారం ఏమనుకుంది ఈ నామరూపంలోనన్నింటినీ భావన చేసింది చేసి ఇప్పుడు బంగారం తర్వాత ఏం చేయాలి వాటిల్లో ప్రవేశించాలి ఆ నెక్లస్లో ప్రవేశించింది ఆ అమ్మాయ నెక్లస్ తయారైంది కంకణంలో ప్రవేశించింది కంకణం తయారైంది వడ్డానంలో ప్రవేశించింది వడ్డానం తయారైంది అలా ప్రవేశించాలి అలా చెప్తారు అలా చెప్తారు నిజానికి ముందే బంగారం ఉంటుంది తర్వాతనే ఆభరణాలన్నీ వస్తాయి కానీ ఇలాగ పొయ్యిటిక్గా చెప్తారు అదేవిధంగా ఈ సూర్యదేవత ఇంద్రదేవత అగ్నిదేవత వరుణదేవత మనుషులు పశువులు పక్షులు అని అలా అనుకుంది బ్రహ్మ అనుకుంటే ఏమైనట్టు ఆ రూపములలో ప్రవేశించాలి ఆ నామరూపాలన్నీ వచ్చే సిద్ధంగా ఉన్నాయి దాంట్లో ప్రవేశించడమే తర్వాత నామరూపాలుంటే ఏమవుదండి ప్రవేశించాలి ఇప్పుడు మీరు ఈ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కానీ పలా రోజు వంద మందికి భోజనం ఏర్పాటు కావాలంటే అంటే వాడు లిస్ట్ ఇస్తాడు ప్రింటెడ్ లిస్ట్ ఒకటిస్తాడు అదైతే సరిపడుతుందా నామరూపాలే కదా అది సరిపడుతుందా సరిపడదు దాంట్లో ప్రవేశించాలి ప్రవేశపెట్టాలి సామాగ్రి కొని ప్రవేశపెట్టాలి అప్పుడు గారెలు బూదెలు అన్నీ తయారవుతాయి ఉడికే నామరూపాలతో ఏమవుతుంది అలాగే పరబ్రహ్మ కూడా ఈ నామరూపములన్నింటి ఎందు నేను ప్రవేశించి వ్యాకరణము చేస్తాను అంటే అనేకములుగా విస్తారంగా వాటిని నేను ప్రపంచంలో ప్రవేశపెడతాను అని పరబ్రహ్మ ప్రవేశించింది అని నామరూపములను సృష్టించినది పరబ్రహ్మయే అని చాంద్రోగ్యశతి చెప్తూ ఉన్నది ఓకే కాబట్టి నామరూపములను నిర్వహించేది సృష్టించేది పరబ్రహ్మ ఇక్కడ ఆకాశశబ్దం చేత చెప్పబడేది పరబ్రహ్మయే భూతాకాశము కాదు భూతాకాశం నామరూపాలను సృష్టించదు అయితే ఓ పూర్వపక్షం సరే భూతాకాశం కాదు ఒప్పుకున్నాము పరబ్రహ్మ ఎందుకు జీవుడనొచ్చుగా జీవుడే నామరూపాలను నిర్వహిస్తూ ఉన్నాడు కదా జీవుడనొచ్చుగా నన్ను జీవశాపి ప్రత్యక్షం నామరూప విషయం నిర్వోఢరత్వమస్తి నిర్వహించుట నిర్వాహము చేయుట నిర్వహితాను చూసారా దానికే తృచ్ అనే ప్రచయం వచ్చినప్పుడు సంప్రసారణం వస్తుంది సంప్రసారణం వచ్చి నిర్వా కాస్త నిర్వో అవుతుంది సంప్రసారణం కాదు ఏదో వస్తుంది హకారానికి ఢకారం వచ్చి నిర్వోధురత్వం అవుతుంది కాబట్టి అది అలా చెప్పండి పరమేశ్వరుడు పరమాత్మ ఈ నామరూపములను నిర్వహిస్తోందని మీరు అంటున్నారు పరమాత్మయే కానక్కర్లేదు మీరు చూసినట్లయితే జీవుడు కూడా ప్రత్యక్షంగా మీరు చూడండి జీవుడు ఏం చేస్తున్నాడు నామరూపాలని నామరూప విషయమును అంటే నామరూపములనే ఫీల్డ్ని నామరూపములనే అంశమును నిర్వహిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇది చెయ్యి అంటే నామరూపాలే కదా కన్ను ముక్కు వీటన్ని ఎవడు నిర్వహిస్తున్నాడు జీవుడు నిర్వహిస్తున్నాడు ఇది గుండె ఇది ఊపిరితిత్తులు ఇది ముక్కు ఇవి కళ్ళు వీటన్నింటినీ ఎవడు నిర్వహిస్తున్నాడు ఈ నామరూపాలని నిలబెట్టేది ఎవడు జీవుడు కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దం చేత పరబ్రహ్మను ఎందుకు స్వీకరించడము జీవుని ఎందుకు స్వీకరించకూడదు సరే భూతాకాశం పక్కన పెట్టాము డైరెక్ట్గా బ్రహ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు జీవుడి దగ్గర మనం అర్థం చెప్పవచ్చు కదా బాఢమస్తి నిజంగా కరెక్టే జీవుడికి కూడా నామరూపములను నిర్వహించే సామర్థ్యము గలదు కానీ ఇక్కడ అభేదస్త్విహ వివక్షిత ఇక్కడ జీవుడా దేవుడా అనే మీమాంస కాదు ఇక్కడ ఇక్కడ అభేదములు శృతి చెప్పగోరుచున్నది నీకు దృష్టాంతం చెప్తా ఈ ఇల్లుని ఎవడు నిర్వహిస్తున్నాడు అని చర్చ వచ్చి కోడలంది నా మొగుడు నిర్వహిస్తున్నాడు అని అంటే అత్తగారు అన్నారు మొగుడేం కాదు నా కొడుకు నిర్వహిస్తున్నాడు అని అత్తగారు అప్పుడు ఎవరో పెద్ద మనిషి వచ్చి అమ్మ నీ మొగుడన్నా ఆమె కొడుకన్నా ఒకడే ఎందుకు మీరిద్దరు ఇలా భేద బుద్ధి ఎందుకు కలిగి ఉన్నారు అని చెప్పాడు ఏదో దృష్టాంతం మరి చెప్పాలి కదా పాఠం నడవడానికి అవ్వ పేరే ముసలమ్మ నా కొడుకన్నవాడు నా మొగుడు అన్నవాడు ఒకడే కాబట్టి మీరు నా కొడుకని మీరు వ్యాఖ్యానం చేయొచ్చు నా మొగుడని వ్యాఖ్యానం చేయొచ్చు బట్ ఒక సందర్భంలో రెండింటికి తేడా లేదని చెప్పడం ముందు తాత్పర్యం ఉంటుంది ఇక్కడ మనం చాందో చిగురికి వచ్చేసినాము ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే జీవుడు నువ్వన్నా దేవుడు నువ్వన్నా ఒకటే తత్వము అని చెప్పుట కాబట్టి నువ్వు ఇలా చెప్పుకో బ్రహ్మ కంటే జీవుడే నామరూపములను నిర్వహిస్తున్నాడు అని చెప్పు మాకేమో అభ్యంతరం లేదు లేదా జీవుని సారభూతమైన తత్వము పరబ్రహ్మయే నామరూపమును నిర్వహిస్తోంది అని చెప్పదలుచుకున్నావు చెప్పు ఇక్కడ మాకు జీవుడు దేవుడు అనే భేదము ఇక్కడ మా టాపిక్ కాదు ఇక్కడ ఇంత మాత్రమే ఆకాశమనే జడతత్వము నామరూపాలను నిర్వహిస్తోందా లేక చైతన్యమనే చేతనతత్వము నామరూపాలను నిర్వహిస్తోందా అన్నది మేము చూస్తున్నాం జీవుడా దేవుడా అనే పుష్టి ఇక్కడ లేదు అభేదస్విహ వివక్షి ఇక్కడ అభేదమును చెప్పుట ఎండే తాత్పర్యము గలదు నామూ నామూపనిర్వహణాభినాదేవ సృష్వాదీ బ్రహ్మలింగం అభితం తర్వాత అక్కడ పూర్వపక్షంలో ఏమని చెప్పారంటే ఆకాశస్థలింగా అన్నప్పుడు అక్కడ ఆకాశ శబ్దము బ్రహ్మలింగములను బట్టి స్పష్టమైన బ్రహ్మలింగములను బట్టి అనగా ఏమది సర్వ సకల ప్రాణులను సృష్టించుట రక్షించుట విలీనము చేయుట అనే బ్రహ్మలింగములు స్పష్టంగా అక్కడ ఆకాశానికి అన్వయించారు అటువంటి స్పష్టమైన బ్రహ్మలింగములను బట్టి ఆకాశము బ్రహ్మయే అని అక్కడ నిర్ధారించరు కానీ ఇక్కడ స్పష్టమైన బ్రహ్మలింగములు లేవు కాబట్టి ఆకాశ శబ్దానికి వేరే అర్థం చెప్పాల్సి వస్తోంది అన్నాడు పరోపక్షే దాని ఇప్పుడు సమాధానం చెప్తున్నారు నీకు కనపడలేదేమో బ్రహ్మలింగాలు మాకైతే స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి లేదంటే ఎక్కడుంది బ్రహ్మలింగం ఒకటే నామరూపములను నిర్వహించుట అంటే అర్థము నామరూపములను సృష్టించి పాలించి తనలో కలుపుకుంటా అనియే అర్థము బంగారము ఆభరణములను నిర్వహిస్తుంది అంటే ఏమిటి అర్థం తన నుండియే ప్రకటించి తన ఎందే నిలిపి మళ్ళీ తనలోనే కలుపుకుంటోంది ఏ అర్థం అదే నిర్వహణము అంటే నిర్వహణమంటే అంతకంటే వేరే ఏమీ లేదు ఎప్పుడైతే ఆ విధంగా నిర్వహణమున మీరు అర్థం చేసుకున్నారో అప్పుడది స్పష్టంగా బ్రహ్మలింగమే అవుతుంది తప్ప ఇతరమునకు లింగము కాదు అదే అన్నారాయణ నామరూపములను నిర్వహిస్తోంది అని చెప్పుట చేతనే సృష్టించుట రక్షించుటా మొదలైన బ్రహ్మలింగములనన్నిటినీ చెప్పినట్లే అగుతున్నది తద్ బ్రహ్మ స ఆత్మా ఇదివాదస్యలింగా తద్బ్రహ్మ అని అంటూ ఉంటే ఇంకా అది బ్రహ్మ అని వేరే బొట్టుపెట్టి బొట్టుపెట్టి చెప్పినట్టే అయిందిగా తద్బ్రహ్మ అని అంటుంది అంటే పోనీ ఆ బ్రహ్మశబ్దాన్ని ఆకాశానికి అనుభవిస్తాము బ్రహ్మ అంటే హద్దులు లేనిది ఆకాశానికి కూడా హద్దులు లేవు కదా అంటే చూడు దాని పక్కనే ఉంది తదను రూపం ఆకాశం పుట్టింది తస్మాద్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఆకాశం పుట్టింది పుట్టింది కాబట్టి గిట్టుతుంది సృష్టి అయిపోయిన వెంటనే పోతుంది నేను రాత్రి నిద్రపోయారు మీరు ఆకాశం ఉన్నదా లేదు కలగన్నారు ఆకాశం ఉన్నది ఏ ఆకాశం ఉన్నది ఈ ఆకాశం ఉన్నదా లేదా వేరే ఆకాశం ఉన్నదా వేరే ఆకాశము ఆకాశం వేరే ఆకాశం ఉన్నది సినిమాకు వెళ్ళారు సినిమాలో ఒక ఆకాశం ఉంటుంది అక్కడ హెలికాప్టర్ ఎగురుతో ఉంటుంది సినిమా అంటే మీకు ఆకాశం ఉంటే చెప్పడం కోసం చెప్తున్నాను సినిమాలో హెలికాప్టర్ ఎగురుతో ఉంటుంది ఏ ఆకాశంలో ఎగురుతుంది ఈ సినిమా హాల్ ఆకాశంలో ఎగురుతుందా లేకపోతే సినిమాకు చెందిన ఆకాశంలో ఎగురుతుందా సినిమాకి చెందిన ఆకాశంలో ఎగురుతుంది మీరు కూర్చున్న ఆకాశంలో ఎగిరితే యాక్సిడెంట్ అవుతున్నారు కాబట్టి సినిమాకి చెందిన కాబట్టి ఆకాశం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది సినిమాకి వెళ్ళి కూర్చున్న వెంటనే మీరు ఏ ఆకాశంలో కూర్చున్నారు ఇగో ఈ ఆకాశంలో కూర్చున్నారు సినిమా మొదలైంది అక్కడ ఆకాశం ప్రారంభం సినిమా మొదలు ఎలా అయిందంటే ఒక మొదలైంది ఆ గ్రామంలో ఒక నడిచి వెళ్తున్నాడు ఇప్పుడు మీరు ఆకాశాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారు ఆకాశము సినిమాకి చెందిన ఆకాశమా లేకపోతే ఈ దేహం కూర్చున్న ఆకాశమా సినిమాకి చెందిన ఆకాశం ఎప్పుడు పుట్టింది పేర్లు వేసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ అన్నప్పుడు లేదు ఆకాశం డైరెక్టర్ అనేప్పటికీ అప్పుడు ఇంకొచ్చేస్తుంది రెడీగా ఉండే డైరెక్టర్ పేరు కూడా వేసేసిన తర్వాత వచ్చేసిందండి ఆకాశం కాబట్టి ఆకాశం పుడుతుంది ఈ ఆకాశం నుండి చూసారా ఇది మీరు నిద్రలు వేస్తూనే పుడుతుంది తెలివి వచ్చాక పుడుతుంది ఆ తెలివి నుండి పుడుతుంది కాబట్టి ఆకాశము అమృతము కాదు నిద్రపోతూ ఉంటారు నిద్రపోయేప్పుడు తెలివి ఇలా పడుకుంటారు ఇక బెడ్రూమ్లో ఉన్నాను ఆకాశం తెలుస్తూ ఉంటుంది ఆకాశం విలీనం అయిపోతుంది మీరు నిద్రలకు జరుగుతుంటారు కాబట్టి ఆకాశమునకు పుట్టుక దిక్కుతూ ఉంటాయి కానీ ఈ ఈ తదమృతం అనేది ఆకాశానికి అబ్సల్యూట్ సెన్స్లో వర్తించదు ఇక టాపికల్ సెన్స్ వర్తిస్తుంది ఈ నేను అప్సల్యూట్ సెన్స్ అమృతం అంటే పరబ్రహ్మయే అగురు పైగా ఆత్మ అంటే అది బ్రహ్మలింగము తప్ప భూతలింగము ఎన్నటికీ కాదు ఆకాశము జడము జడమైన ఆకాశాన్ని చేతనమైన ఆత్మగా వర్ణించుట సంభవమే కాదు ఆకాశము అంటే మళ్ళీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు మాత్రమే ఆత్మగా వర్ణించటానికి సంభవం కాబట్టి ఇవి బ్రహ్మలింగములే అయినాయి అయితే మరి బ్రహ్మలింగములే అయితే ఆకాశస్థల్లింగా తనే సూత్రం చేతనే గతార్థం అయిపోయినది అక్కడ చెప్పినదే ఇంక కొత్త ఉండి ఇక్కడ మళ్ళీ వేరే సూత్రము వేరే అధికరణము ఇదంతా అనవసరం ఆకాశస్థల్లింగా ఆకాశ శబ్దము బ్రహ్మనే చెప్తుంది అని అక్కడ చెప్పేసిందే ఇక్కడ అన్వయం చేసుకుని సరిపెట్టవచ్చు మళ్ళీ ఎక్స్ట్రా సూత్రం ఎందుకు అని శంక దాని మీద ఆకాశస్థల్లింగా ఏవా అయం ప్రపంచ నిజమే మీరు చెప్పింది కూడా కరెక్టే ఈ సూత్రము ఇక్కడ చెప్పిన వివరణ ఈ విషయ వాక్యము ఇదంతా కూడా ఆకాశస్థల్లింగా అనే సూత్రం దగ్గర చెప్పిన వ్యాఖ్యానమునకు మరింత వివరణమే తప్ప ప్రపంచ అంటే వివరణ మరింత విస్తారంగా అదే అంశాన్ని పునః చెప్పినట్లయినదే తప్ప సుతరాము కొత్త టాపిక్ ఏమీ కాదు ఇదిక్రాంత్యోర్భేదేనా ఈ అధికరణము బృహదారుణ్యక శ్రుతి అయితే గాని అది చెప్పడానికి కష్టం కాబట్టి బృహదారణ్యకంలో ఆ సెక్షన్ చదివేకనే ఈ అధికరణం చెప్పాల్సి ఉంటుంది ఇది ప్రథమాధ్యాయస్ జ్ఞేయ బ్రహ్మ ప్రతిపాదక అస్పష్టశ్రుతి సమన్వయాధ్యశ్రుతి పాద ప్రథమాధ్యాయం మూడో పాదం పూర్తయింది అంటే జ్ఞేయ జ్ఞేయ అంటే తప్పక తెలియదగినది అది జ్ఞేయము ఉంటుంది మనిషై పుట్టినందుకు తప్పక తెలియదగినది పరబ్రహ్మ దానికి జ్ఞేయ బ్రహ్మ అని ఆ జ్ఞేయ టాపిక్ మొదట అధ్యాయానికి మొదట అధ్యాయాల్లో నాలుగు పాదాలు మొదటి రెండు పాదాలు స్పష్ట బ్రహ్మలింగాలని చెప్తున్నాయి అంటే ఇది స్పష్టంగా బ్రహ్మ అని అదే వివరిస్తారు కానీ ఇక్కడికి వచ్చేప్పుడు కొంచెం అస్పష్టంగా ఉంటాయి లైక్ నామరూపయో నిర్వహిత అనేప్పటికీ అది శ్రష్టగా అవునా కాదా అని కొంత డౌట్గా ఉంటాయి కాబట్టి అది తృతీయ పాదం పూర్తయింది ఇప్పుడు ఇంకా ప్రథమాధ్యాయంలో నాల్గవ పాదము ఆరంభము ఆనుమానికమీ ఏకేశామి నా శరీర రూపక విన్యస్త ృహీతే దర్శయతి మీరు కఠోపనిషత్తు చదివారు చక్కగా ఇక్కడ కదా కఠోపనిషత్తు చదివారు కదా ఇది కఠోపనిషత్తు మీద బేస్ అయిన మళ్ళీ క్లాస్ నుంచి ఈ అధికరణం మొదలుపెట్టి చెప్తాను దీనికి ఆనుమానికాధికరణము అని పేరు మూడవ నాల్గవ పాదం ప్రథమాధ్యాయం నాల్గవ పాదంలో మొదటి అధికరణం నుమానికాధికరణము దీన్ని చెప్పడానికి ముందు మీరు ఒక్కసారి పఠోపనిషత్తు పుస్తకం తీసి ఆత్మానం రచినం విద్ధి అనే ప్రసిద్ధమైన శ్లోకాలున్నాయి ఈ దేహమే రథము తెలుసుకో ఇంద్రియములే గుర్రములు ఇత్యాదిగా మంచి శ్లోకాలున్నాయి వాటి నెంబర్ ఏమిటంటే వన్ త్రీ మొదటి అధ్యాయం పఠోపనిషత్తులో మొదటి అధ్యాయము మూడవ వల్లి అంట ఏమండి వన్ త్రీ ఆ వన్ త్రీలో మొదటి నుంచి మీరు చదువుతూ ఉంటే ఓ పది శ్లోకాలు ఎన్నో ఒక్కసారి చూసుకోండి మీరు ఉంటే ఆ శ్లోకాలని ఆ మంత్రాలని వాటి కింద అనువాదమైదో ఉండుంటుంది మీ దగ్గర పుస్తకంలో అది చూసుకుని మీరు క్లాసుకు వచ్చేస్తే మళ్ళీ క్లాసుకి మనం ఆనుమానికాధికరణాన్ని మొదలుపెట్టి అధ్యయనము చేయవచ్చును ఓకే పెద్ద అధికరణము మీకు పుస్తకాలు సంపాదించుకోవటానికి ఆ కఠోపనిషత్తులో ఆ వన్ త్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి చదువుకోవటానికి కూడా చాలా చక్కటి సమయం ఉన్నది ఏడు సూత్రాల అధికరణము మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు అవన్నీ చదువుకుని సిద్ధంగా పెట్టుకుంటే రేపు ఆదివారం లేదు క్లాసు ఆ పై ఆదివారం నుంచి మొదలుపెట్టి ఆనుమానికాధికరణాన్ని మనం కొనసాగిద్దాము ఇప్పుడు మొదలుపెట్టను ఇప్పుడు ఎలా మొదలు పెడతాం పదిహేను నిమిషాల్లో ఏమవుతుంది కనుక ఇది కథ హరి శ్రీకృష్ణార్పణమస్తూ ఇప్పుడు ఏదైనా పది నిమిషాల సమయం ఉన్నది మీరేదైనా ప్రశ్న అడిగితే చెప్తాను క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే రాసి ఏదో టైంలో నేను సమయాన్ని చూసి నేనే చెప్తాను ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఏదైనా అడిగేది ఉంటే చెప్తాను ఉపయోగ నిమిషాలు కాలక్షేపం చేయవచ్చు ఆలస్యంగా వచ్చిన వారి కోసం చెప్తున్నాను మళ్ళీ ఆదివారము ఇక్కడ క్లాస్ లేదు అక్కడ రమణ కేంద్రము ఉపదేశ సారములోని భక్తి యోగం తొమ్మిదిన్నరకు మొన్న క్లాస్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మీకు నేను మనవి చేశాను ఎమర్జెన్సీ వచ్చి క్యాన్సిల్ చేసే సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరి అయినప్పుడు నేను సూచన ఇస్తాను మీరు రెడీగా ఉండండి అని అయినా కూడా ఒకళ్ళిద్దరు వచ్చి వెనక్కి వెళ్ళారని నాకు తెలిసింది వాళ్ళు వెంటనే ఏం చేయాలంటే వాళ్ళ పేరుని ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరైనా రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి మెసేజ్ ఇవ్వమని చెప్పాలి క్లాస్ ఉంటే మెసేజ్ ఇవ్వక్కర్లే క్లాస్ ఉన్నప్పుడల్లా ఫోన్లు చేస్తూ ఉండడమే పని చాలా కష్టం క్లాస్ ఉంటే మెసేజ్ ఇవ్వరు క్లాసు లేకపోతే మాత్రమే మెసేజ్ ఇస్తారు ఆ రకంగా మీరు తెలుసుకొని రావాల్సి ఉంటుంది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది అలాగే కేసులు కళ్ళుంటాయి తర్వాత కొందరు అసలు వారి పేరు రిజిస్టర్ అయి ఉండదు వారు వచ్చేస్తారు క్లాసు లేదని తెలుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలా అలా కొంతమంది కాబట్టి నరసింహమూర్తి గారు నువ్వు సజ్జనంలో వచ్చేశారు వచ్చి వెళ్ళిపోయారు నేను ఆయనకి చెప్పాను మీరు ఎవరికి వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోండి అంటే అప్పుడు మనం ప్రసాద్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటాను అని చెప్పారు ఆయన ఇవాళ చాలా సింపుల్ క్లాసు తొందరగా పూర్తి అయిపోయింది చెప్పండి శ్రీకాంత్ నిలబడినండి అబ్బా ఆయన శ్రీకాంత్ అని ఒక సజ్జనుడు ఎక్కడ పనిచేస్తారు వెరీ నైస్ అనాథము అంటే అనాది అంటే బిగినింగ్ లెస్ మంచి ప్రశ్న కూర్చోండి ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చింది అజ్ఞానమునకు బిగినింగ్ లేదు కదా మరి ఎలా ఎండ్ అవుతుంది అని చూడండి అజ్ఞానానికి బిగినింగ్ లేదు కానీ ఎండ్ అయిపోతుంది జ్ఞానంతో ఎండ్ అయిపోతుంది ఓకే ఎలాగేమిటి ఎలాగేమీ లేదు ఇప్పుడు చీకటి ఉన్నది చీకటికి బిగినింగ్ ఏముంది లేదు కానీ దీపం వెలిగిస్తే ఏమవుతుంది ఎండ్ అయిపోతుంది అంతే నహి దృష్టే సతి అనుపన్నమా అన్నారు శంకర్లు ఒక చోట మీకు అనుభవం అలా ఉంటుంటే అది ఎలా కుదురుతుంది అని అడగకూడదు అనుభవం అలా ఉంటుంది ఇప్పుడు చీకటి అంత ఆయన అడగడం ప్రశ్న వెళ్ళడం తప్పట్లేదు నాకు సమాధానం అలా ఉంటుంది సో చీకటి ఎండ్ అయిపోతుంటే చీకటి ఎండ్ కాకూడదు కదా మరి ఎండ్ అవుతుంది అనే మాటకి అనే మాట సరికాదు చీకటి ఎండ్ అయిపోతుంది దీపం వెలిగిస్తే ఏమవుతుంది ఎండ్ అయిపోతుంది అలాగే మీకు అజ్ఞానము కలదు పుట్టినప్పుడు ఏమున్నది అజ్ఞానము గలదు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో హౌ కెన్ యూ టెన్ అజ్ఞానం ఏడో ఏట జ్ఞానం వచ్చిందని చెప్పగలరా ఏడో ఏట జ్ఞానం వచ్చిందని చెప్పగలరు కానీ ఏడో ఏట అజ్ఞానం వచ్చిందని చెప్పలేరు కదా అజ్ఞానము బిగినింగ్ లెస్ అంటే అర్థం ఏంటో తెలుసునండి ఖచ్చితముగా నిర్దేశం ప్రశక్తి కానిది అని చీకటి ఇప్పటి నుంచి ఉన్నది చెప్పండి మీకు ఎప్పటి నుంచి ముందు చీకటి ఈ లోకంలో అంటే ఇదమిత్తంగా చెప్పడానికి వీలు లేనిది అని అర్థం బిగినింగ్ లెస్ అంటే అంతే అదే అర్థం అజ్ఞానం అనాది అంటే ఇంత మాత్రమే దానికి దాని ఆది మనం తెలుసుకోవడం సంభవము కాదు అని మాత్రమే అర్థం కానీ మీరు జ్ఞానదీపాన్ని వెలిగించి దాన్ని తప్పక అంతము చేయవలసి కాదు ఏమండి అనాది కాబట్టి అనంతము అనే ఆర్గ్యుమెంటు అజ్ఞానానికి వర్తించారు ఓకే ఏమన్నా ఏమన్నా సరిపడిందా ఓకే హరి ఏం తత్స శ్రీకృష్ణార్పణము స్థుకం